మీరు అలా మెడిటేషన్ చేస్తే చేసిన తర్వాత మీరు నాకు చెప్పండి ఆ మెడిటేషన్ టైంలో ఆ నేను అనే ఆత్మ స్వరూపం మీ స్వరూపంలో మీరు నిలిచి ఉన్నారు కదా ఆ మీ స్వరూపంలో ఉదయము మధ్యాహ్నము సాయంకాలము అనే కాలభేదము మీకు అనుభవానికి వచ్చిందా చెప్పండి రాలేదు అంటే మీరు ఆ నేనుని దేహంతో ముడిపెట్టి దేహాన్ని ఇంటితో ముడిపెట్టి ఇంటిని వెదర్తో ముడిపెట్టి దానికి కాల భేదము అవస్థాభేదమును మీరు కల్పిస్తే వచ్చింది తప్ప లేకపోతే ఈ ముడిపెట్టడాలన్నీ మానేసి దేహము చుట్టుపక్కల ఉండే కాలము వీటితోటి ఆ నేను అనే చైతన్యాన్ని ముడిపెట్టకుండగా దాన్ని విడదీసేసి అలా శుద్ధంగా నిలిచి ఉంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాలము అనే కాలభేదము ఆ చైతన్యమునందు లేదు కాలము యొక్క ప్రభావము చైతన్యముపై లేదు అని మీకు అనుభవానికి వస్తుంది ఒక అనుభవం కాబట్టి ఆ చైతన్యము అదే ది ది బీయింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ ద సత్ ఆ యొక్క మౌలికమైన ఉనికి ద ప్రైమార్డియల్ బీయింగ్ అంట దాని కాలము యొక్క ప్రభావము ఏమీ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను శివానందాశ్రమంలో ఉన్నాను క్లాస్ అయిన తర్వాత వెళ్ళి రూమ్లో కొంత విశ్రాంతి తీసుకుంటాను ఇక్కడ పని చేసి చోటు అక్కడ విశ్రాంతి తీసుకుని చోటు అని మీకు ఆ తేడా ఉంది కదా ఇప్పుడు నేను మీకు ఇది అభ్యాసం చేయండి మీరు ఇంట్లో కూర్చుని ఆత్మనిష్ట అంటే ఆత్మనిష్ట అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ మీకు బాగా మనస్సుకు రావాలి సో మీరు ఏం చేస్తారు హైదరాబాదులో ఉన్నప్పుడు మీరు ధ్యానం చేయండి ఆ ఎలాగా నేను ప్రాపంచిక విషయములన్నీటిని విడిచిపెట్టి విడిచిపెట్టడం అంటే ఏమిటి ప్రాపంచిక విషయాలంటే నామరూపాలు ముందుగా అలా తీసుకోండి నామరూపాలు అవి విడిచిపెట్టి విడిచిపెట్టేటంటే కంటితో చూడరు రూపం పోయింది చెడుతో వినరు నామం పోయింది మనస్సుతో స్మరించరు అంతే ఇప్పుడు నేను నా ఎందు నాతో శాంతముగా నాయందే నిలిచి ఉన్నాను ఈ హైదరాబాద్లో కూర్చొని ధ్యానం చేయండి కాకినాడ లేకపోతే విశాఖపట్నం వెళ్ళి అక్కడ ధ్యానం చేయండి సోంటారు కదా మీరు మీకు ఆ ధ్యాన సమయంలో అనగా మీయందు మీరు శాంతముగా నిలిచి ఉన్నప్పుడు ఈ కాకినాడ విశాఖపట్నం ఈ దేశ భేదము అనుభవానికి వస్తుందా కాబట్టి ఆత్మ చైతన్యముపై దేశము యొక్క ప్రభావం లేదు కాలము యొక్క ప్రభావము లేదు తర్వాత ఇంకొకటి మరి ఇవన్నీ అనుభవానికి సంబంధించి సరళంగా ఉందా సరళంగా ఉందా జటిలంగా ఉందా సరళంగా వంకనాళము హిరణ్య గర్భలోకము అదెలా ఉంది తర్వాత ఇంకోటి ఏమిటంటే మీకు మంచి వార్త ఏదో శుభవార్త ఏదో సుఖాలు ఉంటాయి కదా జీవితంలోనూ ఒకరాడు పరీక్ష పాస్ అయ్యారు మనస్సుకు ఉల్లాసం అనిపిస్తుంది సో ఎవరైనా వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారు వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది మంచిది సంతోషం వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి సంతోషం కాబట్టి అలా ఉండాలి అంతేగాని ఇంకోహి సంతోషాన్ని చూసి మనం మనలో పెట్టుకుంటాం ఎనీవే అది వేరే సంగతి సో మనస్సు ఉల్లాసంగా ఉంది అప్పుడు మీరు ధ్యానంలో కూర్చోండి చూడండి మళ్ళీ ధ్యానం అంటే ఇందాక నేను చెప్పిందే నేను నాతో నా యందు స్థిరముగా నిలిచి ఉన్నాను నాయుం నేను మిమ్మల్ని ఏమి ఎవరెస్ట్ ఎక్కమన్నారా లేకపోతే నిద్ర ఎక్కమన్నారా లేకపోతే నదిలో స్నానం చేయబడినారా లేకపోతే చుట్టూ వరద ప్రదక్షిణం చేయబడినారా ఏమి జీవం లేదా ఏమి చేయొద్ద కూర్చో నీతో నీవు శాంతముగా నిలిచి ఉండుముట్టుకు బరువు ఎవరైనా ఇచ్చారా లేదుగా కెన్ యూ డూ దట్ మచ్ ఓకే మీరు అలా కూర్చుని ఇప్పుడు మనస్సు ఏదో ఉల్లాసంగా మంచి వార్త విన్నప్పుడు ఆ వార్త విన్నాడు చాలా సంతోషం అప్పుడు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు తర్వాత ఒకప్పుడు సమానం మనస్సుతో ఉల్లాసమే ఉండదు ఇది ఆపోజిట్ కూడా ఎందుకంటే మీకు మీరు మీరు అనుకున్న పార్టీ వాడు అగ్గపోతేనే మనస్సు ఏదో లేకట్టుగా ఉంది ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎలా చెప్తారంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిచ్యుయెన్సీ రిజల్ట్ వచ్చిందనుకో వాడు ఏం చేస్తాడంటే ఆ పార్టీ ఆఫీస్ నుండి చూపిస్తాడు ఒక పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద హడావిడి ప్రొసెషన్ అన్ని ఏర్పాట్లు అయిపోతూ ఉంటాయి ఇంకో పార్టీ ఆఫీస్ దగ్గర ఎమ్ళూ ఉండరు ఆ వాచ్మెన్ ఒక్కళ్ళో ఉంటాడు దగ్గరికి వెళ్తే ఎవరిప్పుడు లోపలికి రావద్దని గేట్లు వేస్తూ ఉంటాడు అక్కడ ఎవరిలో ఉంటాడు అలాగే నీరు గారిపోతున్నప్పుడు కాబట్టి ఎందుకంటే వాళ్ళ మనస్సుకి చాలా దుఃఖం కలిగి ఇళ్లలో కూర్చొని ఇంకా ఆ దుఃఖాన్ని అలా నరసి చేసుకుంటూ అలా ఉండిపోతారు బయటకు కూడా రాదు ఎవరు ఓడిపోయింది వాళ్ళు ఎనీవే సో మనస్సుకి దుఃఖం ఏదో ఒక దుఃఖం ఉంటుంది కదా ఆ దుఃఖాన్ని కొంచెం కొంచెం ఒక్క పిసరు సహించి ఒక పిసన సహనం ఉండాలి ఏడుస్తూ కూర్చుంటే ఇది పనికిరా ఒక్క పిసరు సహించి సరే కానీ దుఃఖాలు వస్తూ ఉంటాయి అది ఒక పిసరు విరక్తి కూడా ఉండాలి మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది కదా అందుకోసం దుఃఖంలో ఉండి కూడా ధ్యానం చేయాల్సి ఉంటుంది అప్పుడు ధ్యానం చేస్తారు మళ్ళీ మీలో మీరు నిలిచి ఉంటారు ఆత్మృష్టంగా ఉంటారు ఇప్పుడు ఈ రెండు మీరు అభ్యాసం చేసి నాకు చెప్పండి ఈ సుఖము కానీ ఆ దుఃఖము కానీ మీ స్వరూపముపై ఎవరైనా ప్రభావము చె చెప్పండి లేదు మీకు మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు చేసిన మెడిటేషను ఒకసరు దుఃఖము ఎక్కువ ఉంటాయి గృహఛింద్రాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు చేసిన మెడిటేషను మీరు ఆ ఏకాగ్రతని కుదుర్చుకోగలిగితే రెండూ ఒకలాగే ఉంటాయి ఎలాగే ఉండదు కాబట్టి సుఖావస్థ వీటికి కూడా ఆత్మస్వరూపముపై ప్రభావము లేదు మీరు తెలుసుకోవాలి కాబట్టి ఆత్మయందు అవస్థాభేదములు పోసాగావు ఆత్మయందు అవస్థాభేదాలు ఉండవు ఇప్పుడు బంగారము ఓ అవస్థలో నెల పచ్చగా మెరుస్తూ ఇంకో అవస్థలో ఏమీ మెరుపు లేకుండగా ఏదో అయిపోయి అని మీరు అనుకుంటారు అలా అనుకుంటారు దీనికి ఈ నగ మెరుపు పెట్టించాలి ఇది మెరుపు పోయింది మెరుపు లేకుండా తయారైంది నెక్లెస్ అని మీరు అనుకుంటారు మీరు నేను ప్రశ్న అడిగితే చెప్పండి రెండు ప్రశ్నలు ఒకటి యథార్థంగా నెక్లెస్ మెరుపు పోయిందా రెండు ఒకవేళ పోతే మళ్ళీ మీరు మెరుగు పెట్టిస్తే వస్తుందా చెప్పండి కానీ మెరుగు పెట్టిస్తే వచ్చిందంటే అర్థం ఏంటి పోలేదని అర్థం అండి అదా పోలేదని అర్థం పోయిందనుకోండి సపోజ్ ఆ బంగారానికి పచ్చగా మెరిసే లక్షణం అంతరించిపోయిందనుకోండి అప్పుడు దాన్ని మెరుగుపెడితే ఏమొస్తుంది ఏమీ కాదు అంతరించిపోతుందా అసలు అలాగా అంతరించిపోదు ఒకవేళ అంతరించిపోతే మళ్ళీ తిరిగి వస్తుందా మెరుగు పెడితే రాదు ఊరికే పైన కొంత మట్టు ఏదో కప్పేసి మాలిన్యం కప్పేసిన మూలంగా దాన్ని మెరుగు అది తిరోహితమై కప్పుబడిపోయి లేదని మీకు అనిపించింది ఇంకో చోట ఆ మెరుగుపెట్టిన సందర్భంలో ఆ మాలిన్యమంతా తొలగిపోయి అది కొత్తగా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మెరుస్తున్నట్టుగా మీకు అనిపించింది వాస్తవంలో బంగారములతో అవస్థాభేదం ఉంటుందా మెరిసి అవస్థ మెరి అవస్థ ఉంటాయా ఉండవు ఎలక్ట్రిసిటీకి షాపు కొట్టి అవస్థ షాప్ కొట్టనే అవస్థ ఉంటాయా ఉండవు ఉంటాయని వాడికి తెలియదు వాడు ఏమంటాడు ఆయన ముట్టుకుంటే కొట్టలేదండి నేను ముట్టుకుంటే కొట్టిందండి అంటాడు డూ యూ అగ్రీ విత్ సూర్యుడు ఒకరికి చల్లగాను ఇంకొకరికి వెచ్చగానో అనుభవానికి వస్తాడా రాడు అగ్ని ఒకళ్ళకి చల్లగాను ఇంకొకళ్ళకి వెచ్చగానో అనుభవానికి వస్తుందా రాదు కాదండి మా దగ్గర మా జిల్లాలో స్వామి ఉన్నారు ఆయన అగ్నిలో నేళ్లతో హోమం చేస్తే అది మండిపోతుంది అని చెప్తాడు వీడో మూర్ఖుడు వీడిని వీడిని బుట్టలో వేసినా ఆయన ఇంకోడు దిస్ ఆల్ బ్లఫ్ అగ్నిలో నీళ్లు పోస్తే మండితే అది ఈశ్వరునికి శోభయా ఆరిపోతే ఈశ్వరునికి శోభయా నేను చెప్పండి నాకు ఈశ్వరునికి శోభ ఆ ఈశ్వరుడు అలా సృష్టించాడు నీళ్ళుకి వస్తే అది మండితోందంటే ఈశ్వరుడు కంగారు పడతాడు ఏమిటంటే దేశం సృష్టి ఎలా ఉండట్టుంది ఈ దూరం కావాలి ఆయన కంగారు పడతాడు ఇప్పుడు ఆయన ఈశ్వరుడు కాకుండా అయిపోతాడు ఇవి బికమ్ నాన్ ఈశ్వర కాబట్టి అవస్థాభేదము వస్తువు యొక్క స్వరూపమునందు ఉండదు స్వరూపంలో ఉండదు స్వరూపములందు భేదము కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోండి ఆత్మ బద్ధమా ముక్తమా అది బద్ధము అంటే అది ముక్తమయ్యే ప్రసక్తే ఉండదు అది ముక్తము అంటే బంధము కల్పితమే అవుతుంది మరి ఇంక శాస్త్రం ఏంటి ఆ కల్పితమని తెలుసుకోవడానికే బంధం కల్పితమని తెలుసుకోవడానికే శాస్త్రం కాబట్టి శాస్త్రం కూడా సార్థకమే ఇది సంగ్రహవాక్యం ఆత్మన అవస్థాభైద అనుపకస్తే దీన్ని మీకు ఇంకొక్కటి కూడా చెప్పేస్తే అయిపోతుంది ఏమంటే తెలివిగా ఉన్నది ఎవరు నేను నిన్న రాత్రి కలగన్నది ఎవరు నేను నిన్న గాఢంగా నిద్రపోయింది ఎవరు నేను ఇప్పుడు మూడు వేరువేరు నేనులా ఒకే నేను యాది మీ అనుభవం మీరు చెప్పండి అంటున్నారు కాబట్టి జాగ్రత్తవప్న సుశక్తి అనే అవస్థలు కూడా మనస్సుకుంటాయి మనస్సుకి తెలివి వస్తుంది ఆత్మకి తెలివి కాదు మనస్సుకి తెలివి వస్తుంది కలగంటుంది మనస్సు నిద్రపోతుంది పొగలు రాత్రి సూర్యుడికి ఉంటాయా భూమికి ఉంటాయా భూమికి ఉంటాయి సూర్యుడికి ఉండవు సూర్యుడికి పొగలు రాత్రి ఉండవు సూర్యుడి దగ్గరికి నారదు ఏమయ్య రాత్రి కదా ఇంకా తెలివిగా ఉన్నావు నిద్రపోలేడు ఏమిటని అడిగట్టు అడిగితే సూర్యుడు అన్నాడు రాత్రి అదేమిటి అన్నాడు అంటే అలాంటేట నువ్వు తెల్లవారాక ఉంటావు కదా నువ్వు సాయంకాలం చీకట్లను ఇంకా పోగొట్టడం అదే చీకట్లను తెల్లవారాక పోగొడతావు కదా అన్నాడు నారదు అంటే సూర్యుడు నేను చీకట్లను పోగొడతానా అసలు చీకట్లనగానేమి నేను ఇప్పుడు వాటిని అని కూడా అన్నాడు ఆయన అంటే నారదుడు ఈ సూర్యుడి కొంత నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అస్సలేదు కదా జస్ట్ ఎవిటేటింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దో సో జనరల్ ఏమీ లేకుండా ఉన్నాడు సూర్యుడు నేను చీకట్ని చూపిస్తాను రా చీకటి అంటే ఏమిటో చిన్న పిల్లలకు కూడా తెలుసు సూర్య భగవాను సాక్షాత్ ఆయన తెలిసి కూడా ఇది ఎక్కడ ప్రారంభం రెండు చూపిస్తాను అని ఎక్కడుంది ఇప్పుడు చీకటి జపాన్లో చీకటిగా ఉంది రా అని సూర్యుడిని తిలక పట్టుకుని జపాన్ తీసుకెళ్ళి ఏది చీకటి లేదుగా అరే జపాన్లో ఉండాల్సింది చీకటి లేదు ఓహో ఇప్పుడు ఆఫ్రికాఖండంలో ఉండ అని సూర్యుడిని ఆఫ్రికాఖండం పట్టుకొచ్చాడు ఏది ఇప్పుడు సూర్యుడికి చీకటి తెలిసే ప్రసక్తి ఎవర ఉందా అసలు సూర్యుడికి ఆత్మకి ఏదో జాగ్రత్త ఉండవు ఒకట కాబట్టి ఆత్మ ఆత్మకి నిద్రపోవుట తెలివి వచ్చుట ఆత్మయవు ఆత్మ ఎప్పుడు తెలివిగానే ఉంటుంది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది మనస్సు అనే తలుపు మూసేస్తే అది నిద్ర మనస్సు అనే తలుపు కొంచెం తెరిస్తే సగం తెరిస్తే అది కళ మనస్సు అనే తలుపును పూర్తిగా బార్లా తెరిస్తే అది జాగ్రత్త అవస్థ అంతా తప్ప ఆత్మచైతన్యంలో ఏమీ ఉండవు అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది అవస్థాభేద అనుపత్తే ఎది తావత్ ఆత్మన బంధముక్తావస్థే యుగపత్ క్రమేణవా ఇప్పుడు ద్వైతులు ఏమంటారు ద్వైతంలో శాస్త్రము సార్థకము ఎందుకని ఆత్మ బంధం నుంచి మోక్షంలోకి వస్తు రావడానికి ఈ శాస్త్రం సర సహకరిస్తుంది కనుక అంటే ఇప్పుడు ఆత్మకి ఎన్ని అవస్థలు వచ్చాయి రెండు అవస్థలు వచ్చాయి అంతకుముందు బంధావస్థలో బద్ధావస్థలో ఉండేది ఇప్పుడు ముక్తావస్థలోకి వచ్చింది అని కదా మీరు చెప్పేది అయ్యా మాకు సందేహం మీరు కొంచెం వివరించండి ఈ ఆత్మకి బద్ధావస్థ ముక్తావస్థ అనే రెండవస్థలు ఇవి ఒకేసారి ఉంటాయా ఒకదాని తర్వాత అవుతుంటాయా చెప్పండి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అంటే ముందు బంధముని తర్వాత మోక్షం ఉంటుందా లేకపోతే ముందు మోక్షం ఉన్న తర్వాత బంధం ఉంటుందా చెప్పండి దయచేసి యుగపత్వత్ విరోధాత్ నంభవత స్థితిగతి ఇవా ఏకస్మిన్ చూడండి బంధము మోక్షము అన్నవి పరస్పర విరుద్ధములు పరస్పర విరుద్ధములు ఒకే దాని ఎందు సమావేశము అవ్వవు పరస్పర వైరుధ్యం లేనివి సమావేశం అవుతాయి పరస్పర విరుద్ధములు ఒకే దాని ఎందు సమావేశం అసంభవం ఎందుకని పరస్పర విరుద్ధములు కనుక ఇంకా మళ్ళీ వేరే రీజన్ అక్కర్లా ఇప్పుడు నేను నాకు నచ్చిన దృష్టాంతం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సౌత్ ఉన్నాయా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈస్ట్ నార్త్ పరస్పర విరుద్ధములు 90 నైంటీ డిగ్రీసేగా వాటి డిఫరెన్స్ ఉంటా పరస్పర విరుద్ధం అంటే హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ ఉండ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఉండదు ఈస్ట్ నార్త్ అలా పరస్పర విరుద్ధములు కావు కాబట్టి యూ కెన్ హ్యావ్ బోత్ టుగెదర్ దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నార్త్ ఈస్ట్ యూ కెన్ హ్యావ్ సౌత్ ఈస్ట్ ఆల్సో అలాగే యూ కెన్ హ్యావ్ నార్త్ వెస్ట్ యూ కెన్ హ్యావ్ సౌత్ వెస్ట్ అమెరికాలో అన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఉంది సౌత్ ఈస్ట్ ఎయిర్లైన్స్ ఉంది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఉంది అన్ని ఎయిర్లైన్ నాలుగు ఎయిర్లైన్స్ ఉన్నాయి కానీ ఎక్కడైనా ఈస్ట్ వెస్ట్ ఉంటుందా నార్త్ సౌత్ ఉంటుందా ఏ దిశలో ఏ దిశలో ఉన్నది ఆ ఊరు ఏ దిశలో ఉన్నది అని అడిగారు అనుకోండి నార్త్ సౌత్ దిశలో ఉంది వాడు కలుతుని పడుతుంది నార్త్ సౌత్ అనే దిశ ఉండదు నేను పోనీ నార్త్ టు సౌత్ అనే డైరెక్ట్ ఇన్ని డైరెక్షన్స్ పెట్టారు కదా నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది డైరెక్షన్స్ పెట్టారు ఇంకో రెండు పెట్టుకున్నాం నార్త్ సౌత్ ఈస్ట్ లెస్ట్ ఉంటాయన్ని డైరెక్షన్స్ ఉండవు స్థితి గతి స్థితి అంటే నిర్వపడుతుంటారు ఆ స్థితి మాట షా అనే ధాతుల నుంచి వచ్చింది ఆ షా సా అవుతుందండి సా షా ఆ ఠా కాస్త ఠా అవుతుంది స్థాన స్థాన ఒకటే ఆ స్థాని స్థానికి స్థితి అనే మాట వచ్చింది దాని అర్థం ఏమిటంటే స్థా గతి నివృత్తం దాని అర్థమే అది గతి లేకుండా దానికి స్థితి అని పేరు గతి ఈ స్థితి గతి స్థితి ఉంటే గతి ఉండదు గతి ఉంటే స్థితి ఉండదు ఆ రెండు ఒకే వస్తువు నందు సమావేశము కూడా అసంభవము నార్త్ అయితే సౌత్ అవ్వదు సౌత్ అయితే నార్త్ అవ్వదు ఈస్ట్ అయితే వెస్ట్ అవ్వదు వెస్ట్ అయితే ఈస్ట్ అవ్వదు అదే విధముగా బంధం అయితే మోక్షం లేదు మోక్షమైతే బంధం కాబట్టి ఈ రెండు అవస్థలు ఆత్మస్వరూపముందు ఒకే సమయంలో ఉన్నాయి అని చెప్పుటైతే కుదరదు తీసిపరేటది ఇంకేం మిగిలింది వరసగా ఉంటాయి ముందు ఒకటి తర్వాత ఇంకోటి ఉంటాయి క్రమభావిత్వే వరసగా వచ్చేయారు వరుసగా వచ్చేరు ఆ వరసలో ముందు బంధము తర్వాత మోక్షము అనే చెప్పాల్సి ఉంది ముందు మోక్షం ఉండనుకోండి ఇంక బంధంలో మోక్షం నుంచి బంధంలోకి రావడం ఉండదు ఎందుకంటే మోక్షంలోకి వెళ్ళిన కూడా బంధంలోకి వచ్చేస్తే ఇంకా అది మోక్షమే కాదు మోక్షం అంటే బంధ విముక్తి ఆత్యంతిక బంధ విముక్తి ఇప్పుడు జైలు నుంచి విడిచిపెడతారు విడిచిపెడితే మళ్ళీ వాపసు వచ్చేయాలనే రూలేముండదు వాడు మళ్ళీ వాపసు వెళ్తే దట్ ఈజ్ అన్ఫార్చునేట్ ఫ్రమ్ దేర్ స్టాండ్ పాయింట్ హీ నీడ్ నాట్ కమ్ బ్యాక్ మోక్షము బంధం విముక్తి అయితే మళ్ళీ బంధంలోకి వెళ్ళడం అన్నది అంగీకారం కాదు మోక్షం అంటే ఏమిటి ఏదైతే మళ్లీ బంధంలోకి వెళ్ళడం లేనిదో దానికే మోక్షం పేరు అనే డెఫినేషన్ అలా ఉంది కాబట్టి ముందు మోక్షము తర్వాత బంధము అనే క్రమమును కొట్టిపారాయించున్నారు అది నాడు యాక్సెప్టెండ్ ఇంకొక్క పాసిబిలిటీ మిగిలింది అదేవింది ముందు బంధము తర్వాత మోక్షము అలానే చెప్పాలి మీరు కాబట్టి మీరేమని చెప్పాలి ఆర్గ్యుమెంట్ హాల్ అవుతున్నారా మీరేమని చెప్పాలి ఆత్మ ముందు ముందు బంధావస్థ ఉండి బద్ధావస్థ ఉండి తర్వాత మోక్షావస్థ వచ్చింది అని చెప్పాలి ఓకే ఇప్పుడు మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం బద్ధావస్థలో ఉన్న ఆత్మ ఎజనా ఒక నిమిత్తం కారణంగా మోక్షావస్థలోకి వచ్చిందా లేకపోతే ఏ నిమిత్తము లేకుండానే ఏ హేతువు లేకుండానే మోక్షావస్థలోకి వచ్చిందా చెప్పండి అని అడుగుతున్నాం క్రమభావిత్వే నిర్నిమిత్త అనిర్మోక్ష ప్రసంగ ఇప్పుడు ముందు బంధము తర్వాత మోక్షము వస్తాయి బంధావస్థ బద్ధావస్థలో ఉంచి ఆత్మ మోక్షావస్థలో ముక్తావస్థలోకి వస్తుంది అని చెప్పేప్పుడు అలా రావడానికి హేతులు ఉంటుందా ఉండదా అంటే హేతువేమి ఉండదు బద్ధావస్థలో ఉన్న ఆత్మ ముక్తావస్థలోకి వస్తుంది అని చెప్పినట్లయితే వారికి ఇంకా మోక్షము రాదు ఎందుకంటే హేతు ఏముండదుగా బృధావస్థలో ఉన్నది ముక్తావస్థలో అవస్థ మారాలంటే ఏదో హేతులు ఉండాలి కదా హేతు ఏమీ లేదు అంటే వాడికి మోక్షం వచ్చే ప్రసక్తియే లేకుండా పోతుంది మొన్న ఏదో హేతు ఉందంట హేతు ఉందంట అన్య నిమిత్తత్వే స్వత అభావా అపరమాత్మత్వ ప్రసంగ మొన్న హేతు ఉన్నది ఏదో ఒక నిమిత్తం ఒక నిమిత్తం వచ్చి ఆ నిమిత్తాన్ని బట్టి బద్ధావస్థలో ఉన్న ఆత్మ ముక్తావస్థలోకి వచ్చింది అని మీరు అన్నట్లయితే ఈ ఆత్మకి మోక్షము పరాధీనం అవుతుంది ఇతరముపై ఆధారపడేది అవుతుంది అంటే ఆ ఇతరము లభిస్తే మోక్షం వస్తుంది ఇతరము లభించకపోతే మోక్షం రాదు అంటే అర్థం ఏమిటి ఈ మోక్షము స్వతహాగా ఉన్నది సహజ సిద్ధమైనది దు ఇతరమును బట్టి వచ్చేది అని తేలింది కదా ఇతరమును బట్టి ఏదైతే వస్తుందో అనగా ఏది స్వతహాగా సహజ సిద్ధంగా లేక ఇతరమును బట్టి వస్తుందో అది ఆ ఇతరము ప్రక్కకు దొరకగానే అది కూడా ఊడిపోతుంది కదా అపరమార్థత్వ ప్రసంగ అంటే ఆ మోక్షం ఏమిటి అది అలా వచ్చినట్టు అనిపించింది అది ఆ ఇతరము పక్కకు పోగానే ఈ మోక్షం కూడా పక్కకు పోయింది పూర్వం కెమిస్ట్రీ మినిస్టర్ ఒక ఆయన కెమికల్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సెంటర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ సెంటర్లో దానికి ఒక మినిస్టర్ ఒక ఆయన ఆయన అంబుజం అనే మినిస్టర్ పాండిచేరిగా పాండిచేరిగా లేకపోతే మధురయ్య ఆయన అంబుజం ఆయన డిఎంకే పార్టీ ఆయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి డిఎంకే పార్టీతో ఒక పొలిటికల్ అలయెన్స్ ఏదో వచ్చింది వచ్చినప్పుడు ఈ అంబుజమ్మ గారు మినిస్టర్గా ఉండేవారు మీరు పేపర్లు చూసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు చాలా కాలం కడతారు నా వార్తలు అన్నీ ఇలాగా ఉంటాయి మినిస్టర్ ఆయన ఒకటో తారీఖు మినిస్టర్ అయ్యాడు అంటే అప్పుడు అలయన్స్ వచ్చింది అప్పుడు డిఎంకే పార్టీ తరఫున ఒక మినిస్టర్ని మేము తీసుకుంటాము అంటే మీరు ఈయన పేరు సజెస్ట్ చేశారు కరుణానధి గారు ఈయన్ని తీసుకుంటారు ఈ లోపల ఏవో పార్టీల్లో తేడాలు ఇవే వచ్చి ఆ అలయన్స్ బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోతే పద్దెనిమిదో తారీఖున ఆయన మినిస్టర్కి పొడిపోయింది ఇంకొకరు ఆయన డిస్మిస్ చేశారు భర్తరెస్ట్ చేశారు ఆయన పద్దెనిమిది రోజులు మినిస్టర్ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరికో బాగుమర్గకో ఎవరికో బంధువు వర్గో ఒకరికి ఉద్యోగం ఇచ్చాడు ఆయన ఆ కెమికల్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చాడు ఈయన మినిస్ట్రీ బోర్డిన ఆ ఉద్యోగాలు ఇచ్చి ఆయనది తీసేశారు వీడు మోక్షం అలా ఏడుస్తుంది అర్థమైందండి అన్య నిమిత్తంగా వచ్చి మోక్షం అది పరమార్థంగా ఉన్నది ఆ నిమిత్తాన్ని బట్టి వస్తుంది ఏదో విష్ణేనుడు చేస్తే మోక్షం వచ్చిందనుకో ఇప్పుడు సనత్కుమారుడిని శపిస్తే పోతున్నాము ఇప్పుడు జేవిజీవులకి పట్టిన ప్రార్థలే కదా ఎక్కడో ఒకటి రికమెండ్ చేస్తే మోక్షం వచ్చింది ఇంకొకటి రికమెండ్ లక్ష్మీదేవికి కోపం వచ్చింది దేవిజీవుల మీద లక్ష్మీదేవి వాళ్ళు వైకుంఠంలోనే ఉన్నారు వైకుంఠంలో ఉండడమేగా మోక్షం అంటాను వాళ్ళు వైకుంఠంలోనే ఉన్నారు పైగా విష్ణు ఉండే భవనంలోనే ఉన్నారు ఇప్పుడు పైగా కూడా కాదు లక్ష్మీదేవికి వాళ్ళ మీద కోపం వచ్చింది వాళ్ళని పనిష్ చేస్తావా చేయవా అని ఆవిడ డిమాండ్ ఇప్పేస్తుంది చుడు నువ్వు చెప్పావు కాబట్టి లేదు అది బాగుండదు ఇట్ ఈస్ పొలిటికల్లీ ఇన్కరెక్ట్ లెట్ అస్ ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని డిస్మిస్ చేస్తారని చెప్పాడు అంటే సందర్భం వచ్చింది సనక మహర్షి వచ్చినప్పుడు ఏదో తేడా వచ్చింది దీస్ ఈస్ ది టైం టు త్రో ద అమౌంట్ అని మోక్షం ఏమైంది మళ్ళీ మూడు జన్మలు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చింది అది మోక్షం అంటారు ఒక హేతు ఇతర హేతుల వల్ల వచ్చే మోక్షము అది దానికి పరమార్థము కాకుండా పోతుంది కనుక ఆత్మ ఎందు బద్ధావస్థ ముఖ్యావస్థ అనే భేదము కాదు ఈ ప్రసంగం ఇలాగే ఉంటున్నాయి తాత సతీ అభ్యుపగమహాని పోతే పోని మోక్షం వచ్చింది అది ఇతర కారణంగా వచ్చింది కొంతకాలం ఉంటుంది ఉండి మళ్ళీ పోతుంది మళ్ళీ పోతే ఎంపిక తప్పే ఉంది అంటే చూడు మోక్షమనగానేమే ఒరిజినల్గా అందరికీ అంగీకారమైన ఒక నిర్వచనం అన్నది కానీ అభ్యుపగమ అందరూ అంగీకరించారు మోక్షం అంటే ఇలా ఉంటుంది దానికే ముక్కు ఆ అభ్యుపగమం మోక్షమనగా శాశ్వతముగా ఉండేటువంటి బంధము ముక్తి ఇంకా మళ్ళీ బంధము రాదు దానికి మోక్షం అంటారు అందరూ అంగీకరిస్తారు అలాగా వాదులందరూ కూడా కాబట్టి ఆ మోక్ష శబ్దమునకు మీరు ఇచ్చే నిర్వచనం అంటే ముప్పు వచ్చు ఆత్మయందు ఈ అవస్థలు బద్ధావస్థ ముక్తావస్థ అనేది క్రమంగా వస్తాయి అనే మాట తప్పు అంటే మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఆత్మస్వరూపము అది కూటస్థం అది దానిలో మాతృరావు వజ్రం మీదేనా గీత పడుతుందేమో కానీ ఆత్మస్వరూపంలో వికారములు ఉండవు ఆత్మస్వరూపం అంటే మీ స్వరూపమే ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఈ పాటున మీ స్వరూపము అలికాది ఇది మీరు తెలుసుకోవాలి పింఛ బంధముక్తావస్థయో పౌర్వాప నిరూపణాయా బంధావస్థాపూర్వం ప్రకల్ప్యాధిమతి అంతమతీచ ముందు బంధము తర్వాత మోక్షము అని చెప్పక తప్పదు ముందు మోక్షము తర్వాత బంధము అనడానికి వీల్లేదు ముందు మోక్షం అయితే శాస్త్రాలు వివరి ఈ సాధనలో ముందు బంధము తర్వాత మోక్షము అనే చెప్పక తప్పదు కాబట్టి బంధముక్తవస్థలో ముందేది తర్వాత ఏది అని మీరు విచారణ చేసినప్పుడు పూర్వాపరియ నిరూపణము అంటే పూర్వం అనేది అపరమైనది ముందేది తర్వాత ఏది అన్ని రూపిస్తే సహజంగానే బంధావస్థ ముందుందని మోక్షం తర్వాత వచ్చిందని చెప్పాల్సి బంధావస్థ ముందుంది అంటే ఎప్పటి నుంచి ఉంది బంధం ఎప్పటి నుంచి ఉంది అంటే ఏమని చెప్పాలి అనాది చెప్పాలి అనాదియం కాకుండా ఆది అని చెప్పారనుకోండి దాని ముందే ఉంటుంది మోక్షం ఉండు అంతే కదా బంధం ప్రారంభమైంది అంటే దాని ముందే ఉంటుంది మోక్షం ఉంటుంది అయ్యో ఆ మోక్షం ఊడిపోయి బంధంలో పడ్డా అయితే మోక్షమే కాదు అని మళ్ళీ సమస్య వస్తుంది కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏమని చెప్పాలి అనాది అని చెప్పాలి ఏమంటే బంధము అనాది అయితే అది అనంతంగా ఉంటుంది ఏది అనాదియో అది అనంతం ఏది సాదియో అది శాంతమవుతుంది అది అది మన ప్రమాణం అది అది మన అనుభవంలా ఉన్నది మన అనుభవాన్ని పూర్తిగా తిరస్కరించి పురాణ గాథలాగా పెట్టడానికి ఒప్పుకోడండి ఏం పురాణ గాథలు పనికిరావు పురాణ గాథల్లో మళ్ళీ అలాగే చెప్పారు ముందు నెంబర్ వన్ అవి కథలు కాబట్టి కథకి ప్రశ్న హే హ్యారీ పాటర్ కారులో అలా ఎందుకు ఎదురాడు నేల మీదే వెళ్ళలేదు ఏం చెప్తారు దానికి సమాధానం హరి పాటలు కాతలో ఎగరడం తెలుసా హరి పాటలున్నాయి ఏదో సినిమాలు గులేబు కావలి కథలో ఆ పైన అలా ఎందుకు ఎగిరింది ఆ దాని మీద కూర్చుని ఆ తివాచి దాల్లో ఎగిరిపోతుంటే వీళ్ళు దాని మీద కూర్చుని వెళ్తారు ఆ తివాచి అలా ఎందుకు ఎగిరింది నేల మీదే పాకచ్చు కదా అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు ఆ కథ రాసిన ఆయనే వెళ్ళి అడిగితే ఆయన ఎవరైనా మారుస్తాడేమో చూడండి మరి కాబట్టి అవి వినేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవడం ఎంటర్టైన్మెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ వాటిల్లో ఏదో సంకేతము ఉండి ఉంటుంది ఏదో సంకేతము మనం అంటే ఏదో సూచన ఇప్పుడు కూడా చెప్పిన దానికంటే చెప్పని దానికి ఎక్కువ ఉంటుంది వాట్ వాట్ ఈజ్ నాట్ షెడ్ గా సంకేతము కనబడే విధాన వెనుక కనబడనేది ఉంటుంది దాన్ని పట్టుకోవడం కోసం ఈ కథ చెప్పండి దాని సంకేతం అది మీరు తెలుసుకోవాలి మూడు కథకు ఒక సందేశము ఒక మెసేజ్ అది పట్టుకోవాలి నాలుగు ఆ కథలో ఏ సంకేతము లేదు ఏ సందేశమూ లేదు థ్రో ఇట్ అవుట్ యూ డోంట్ నీట్ ఇట్ యూ డోంట్ నీట్ హ్యారీ పాటర్ స్టోరీస్ని ఏం you should not go after that plaud is going to be intelligent and buddhi go na podi padi vidnyanam kuda avvudu allante best kabatte kathavayagala atondhi teluguthunnaru kathalni vatte tatvam nidhaaditamu kaadu anyway having said that meeru em anipalsundundi bandhaavastha mundu tarvata moksha muktaavastha ani cheppali chipte aa bandhaavastha phalanaapudu begin ayyini ani cheppadaniki nilo undi ఎందుకంటే బంధావస్థ మిగిలిైతే దానికి ముందే ఉంటుంది ముక్తావస్థ ఉంది అంటే ముక్తావస్థ పోయిందంటే ఇప్పుడు రాబోయే ముక్తావస్థ కూడా పోతుందనే సమస్య వస్తుంది కాబట్టి బంధావస్థ అనాది అనాది అయితే బంధము అది అంతమైపోతుంది అని చెప్పాలి మీరు అనాదిగా ఉన్న బంధము అంతమైపోతుంది అని చెప్పాలి సత్యమైన బంధం అనాదిగా ఉన్న సత్య బంధము ఇప్పుడు అంతమైపోతోంది అని చెప్పాల్సి తతిచ ప్రమాణ విరుద్ధం అది సకల ప్రమాణములకు విరుద్ధమైనది మీరు మీ జీవితంలో అనేక సత్యములన్న అనుభవానికి తెచ్చుకుని ఉన్నారు దాన్ని ఏది ఆదిగలదో అది అంతమవును ఏది కాల ప్రవాహంలో ఒకప్పుడు ఏది ఆరంభమవుతుందో అది తప్పక అంతమైతీరును దేనికి కాల ప్రవాహంలో ఆరంభము అనేది లేదో అంటే ఏది పుట్టలేదో అది ఎన్నడు గిట్టడు బంధావస్థకి ఆది లేదు అంటే అది ఎప్పుడు పోదు అలాగే ఉంటుంది అది బంధం గురించి సరే ఇంకా మోక్షం బంధం పోయి మోక్షం వచ్చిందన్నాడు కదా తథా మోక్షావస్థ ఆదిమతి అనంత చ ప్రమాణ విరుద్ధ ఏవా అభ్యుపగమ్యతే తర్వాత బంధం పోయి మోక్షం వచ్చింది అంటున్నావు కదా నువ్వు అంటే మోక్షము ఆరంభమైనది అని చెప్పాలి అంటే మోక్షము కొత్తగా పుట్టింది మోక్షానికి ఆది గలదు అని చెప్పాలి బంధం పోయి వచ్చింది కదా మోక్షానికి ఆది గలదు మనైతే ఈ మోక్షం ఊడిపోతుందేమో ఊడిపోదు అలాగే స్థిరంగా ఉండిపోతుంది అనంతము అని చెప్పాలి అది కూడా ప్రమాణ విరుద్ధమే ఎందుకని ఏది ఆది అది తప్పక అంతమైతీరు ఇది సైన్స్ కథ కాదు కాబట్టి సైన్స్ని కథలతో ముడిపెట్టకూడదు కాబట్టి బంధము కల్పితము మోక్షము నిత్యము మరి ఇంక శాస్త్రం ఎందుకండి మోక్షం నిత్యమైతే ఆ సంగతి తెలుసుకోవడానికే శాస్త్రం అది తెలుసుకోవడానికే ఇంకేతనే సాధన అన్నది కూడా ఎలా ఉండాలి ఇంకే సాధన అన్నది అది ఇంకో కొత్త బంధం అవ్వకూడదు సాధకులు తెలుసుకోవాలి కొంతమంది సాధకులు ఉంటారు అలా దిగుసుకుపోయి హై టెన్షన్ వైర్లో ఉంటారు ఏమయ్యా ఇది అంతలాగే అంతలాగా టెన్షన్లో ఉన్నారంటే సాధనండి అలా ఉంటారు ఓ మహాత్ముని అడిగాను సాధనలో ఉత్కృష్టమైన దశ ఏమిటి అని అడిగాను అంటే ఆయన అన్నారు ఏ సాధన సాధనయే కాదో అది సాధనలో ఉత్కృష్టమైన దశ అంటే మనస్సు మీకు ప్రయత్నం లేకుండా సహజంగానే అది నిర్మలంగా ఉంటుంది ఏకాగ్రంగా ఉంటుంది ఆత్మనిష్టమై ఉంటుంది దానంతటదే అప్పుడు సాధన అది పరిపూర్తి అయినట్లు లెక్క కాబట్టి సాధన అన్నది ఒక భారం మోస్తున్నట్టు ఉండకూడదు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారనుకోండి మీకు సరదాగా బాగుందా లేకపోతే అలా బరువుగా చదువుకుంటున్నారా చెప్పండి బరువుగా చదువుకుంటున్నాను మీరు ఇబ్బంది పడుతున్నారు మీకు ఆ వ్యాకరణం మీకు బాగా అది అజీర్ణం కాదు అలా మోస్తూ ఉండడమే వ్యాకరణం చదువుకోవడంలో బరువే ఉండండి వీ లుక్ ఫార్వర్డ్ టు వ్యాకరణం క్లాస్ సూత్రాలన్నా ఆ ప్రక్రియ అన్నా మాకు సరదా టిఫిన్ అంటే మీరు బాగా చదువు మీరు మంచి విద్యార్థి అయినా కాబట్టి సాధారణలో మహాభారంగా పెట్టుకోకూడదు ఈ కర్మవాదులు ఉంటారే వాళ్ళు కర్మ చేస్తూ ఉంటాడు బరువుగా మోస్తూ ఉంటాడు సహస్రనామ పూజ చేయాలని మొదలు పెడతాడు అది టెమల్లో అలా కష్టపడుతూ ఉంటాడు నామాల చదివివాడు మెల్లగా చదువుతున్నాడు ఒక ఆయన కోడబలుకుండా నెల్లగా చదువుతున్నాడు ఈ పూజ చేసి అలా చదివితే ఎప్పటికయ్యాను ఈ పూజ నీరసంగా ఉంది చదువు అన్నాడు అంటే నేను అక్కడ ఉన్నా ఉండండి అష్టోత్తరంతో సరిపెట్టుకోండి అని నేను ఎందుకంటే కష్టపడతారు అష్టోత్తరంతో సరిపెట్టుకోండి అంటే అష్టోత్తర శాసనమానం సంకల్పం చేసి అష్టోత్తరం చేసి మళ్ళీ ఆ దేవుడిని నెచ్చిన శాపం వేస్తే నువ్వెవరేమో వస్తావా అని అడిగాడు అంటే నేను వస్తానండి మీకు అంత నీరసంగా ఉన్నప్పుడు ఆ శాపాన్ని నేను వస్తాను మీరు శ్రీకృష్ణ అర్పణ వస్తువరు పుష్పం వేసి ముగించండి అంటే చాలాసార్లు అండి అని ఆయన కొనసాగించాడు ఆ పూజ అలా ఉండకూడదు అలా బరువు మోస్తున్నట్టు ఉండకూడదు మంచిది అవస్థావత అవస్థాంతరం గచ్చత నిత్యత్వముపపాదయు శక్యం ఇంకోషం ఇప్పుడు ఆత్మ నిత్యమా కాదా ఆత్మ నిత్యం పరమాత్మ నిత్యమే జీవాత్మ నిత్యమే అది వాళ్ళు అందరూ అంగీకరిస్తారు ఆత్మ నిత్యం కాబట్టి మోక్షమే అక్కర్లేదు ఇంకా ఆత్మ నిత్యం ఇప్పుడు ఈ ఆత్మ బద్ధావస్థలో ఉండి మార్పు చెంది ముక్తావస్థలోకి వచ్చింది అంటే ఆత్మలో మార్పు వచ్చిందా ఆత్మలో మార్పు వచ్చిందని చెప్పి ఆత్మ నిత్యము అని చెప్పుట సర్వప్రమాణ విరుద్ధమైన విషయమే కాబట్టి మీ నెక్లెస్ బంగారపు నెక్లెస్ అవును బంగారాన్ని నెక్లెస్గా తయారు చేసేప్పుడు దానిలో మార్పు వికారం వస్తుందా వస్తుంది నెక్లెస్ బంగారం లేనా బంగారం లే అంటే తప్పు కదండదు కదా తప్పది తప్పది కాబట్టి సమాధానం ఏమని చెప్పాలి చూడండి బంగారాన్ని నెక్లెస్ చేసినా దాని ముందు ఏ వికారము రాదు అని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు బంగారాన్ని నెక్లెస్ కింద మారిస్తే దాంట్లో వికారం వచ్చి నోబల్ మెటల్ కాస్త నాన్ నోబుల్ మెటల్ అయిపోతుంది అంటే ఎవరినైనా బంగారాన్ని నెక్లెస్ కింద చేయించుకుంటారా ఈ లోకంలో చేయించుకోటి నెక్లెస్ కింద చేసినా కూడా బంగారము బంగారంలాగానే ఉంటుంది బంగారం బంగారం కాకుండా అయిపోతుంది అంటే అప్పుడు నెక్లెస్ చేయించుకో అలా అవదండి వస్తువు ఏది ఉందో అలాగే ఉంటుంది ఇప్పుడు బంగారాన్ని మట్టిలో తప్పు పెట్టాడనుకోండి వందేళ్ల తర్వాత ఇస్తే ఏముంటుంది అక్కడ బంగారమే ఉంటుంది మట్టి అయిపోదు బంగారమే ఉంటుంది వెయ్యి ఏళ్ళ తర్వాత ఇస్తే ఏముంటుంది బంగారమే ఉంటుంది ఇప్పుడే దాన్ని బంగారం అనగలుగుతారు అది మార్పులు ఏముండవు అంటే దృష్టాంతం కాబట్టి ఆత్మ బద్ధావస్థ నుండి నిత్యావస్థలోకి మార్ మారింది అంటే అది అనిత్యము అని చెప్పాల్సి ఉంది నిత్యం కాదు నిత్యము అని అవస్థల్లో మార్పు వస్తుంది ఆత్మయంలో అవస్థాభేదం వస్తోంది అంటే అది ప్రమాణ విరుద్ధము అథ అనిదోషపరిహారాయ బంధముక్తస్థాదో నల్ప్యత ద్వైతినామీ శాస్త్రనర్థక్యాదిదోష అపరిహార్యవానవాత్ నద్వైతవాదినా రిహర్త్యో దోష సరళమైన సంస్కృతం కొద్దిపాటి సంస్కృతం వచ్చి ఉండాలి కొంత శాస్త్రీయమైన వాక్యరచన అనుభవం ఉండాలి అదర్వైజ్ సరళమే మరి నాకెందుకొ సరళంగా అనిపించింది మరి మీకు కూడా ఎలా అనిపిస్తుందో మీరు చూడండి కొంచెం అభ్యాసం చేస్తే సరళంగా అనిపిస్తుంది ఓకే ఓకే కాబట్టి ఆత్మే అనిత్యం అయిపోకూడదు ఆత్మే అనిత్యం అయిపోకూడదు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని నిలబెట్టాలి ద్వైతులు కూడా నిలబెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ద్వైతులు ఏమనాల్సి ఉంటుంది ఆత్మ నిత్యమయ్య అవస్థలు కల్పితములు బద్ధావస్థ కల్పితము ముక్తావస్థ కూడా కల్పితమే ఈ బద్ధావస్థ ముక్తావస్థ అనే భేదము ఇది కల్పితము అంటే అజ్ఞానం చేత బద్ధమైనట్టుగా కనపడింది జ్ఞానం కాగానే ముక్తమైనట్టు అనిపించింది తప్ప దాంట్లో అది కల్పితమే అని ద్వైతులు కూడా అంగీకరించాలి వాళ్ళు కూడా అంగీకరించాలి అప్పుడు అంగీకరిస్తే అప్పుడు బద్ధ బంధము కల్పితమైతే శాస్త్రము వ్యర్థమగును అనే సమస్య ద్వైతులకి తప్పలేదు ఆత్మనిత్యత్వాన్ని నిలబెట్టడం కోసం బద్ధమోక్షావస్థలు కల్పితముని వాళ్ళంటే వాళ్ళకు కూడా శాస్త్రం అనర్థకం అవుతుంది ఆ సమస్య వాడికి తప్పలేదు మీకు ద్వైతవాదికి శాస్త్రానర్థక్య దోషం వస్తుంటే నువ్వు దాన్ని పరిహరించుకోవడం మానేసి మీ అద్వైతుల దగ్గర శాస్త్రానర్థక్యం అనే దోషం వస్తుంది కాబట్టి మీరు పరిహరించమని మాకేం పనేం లేదా అనే మీరు పరిహరించుకోండి అదే మీకుంటే మాకు ఉంటుంది కాబట్టి ఆ దోషాన్ని పరిహరించాల్సినటువంటి పూచి మా మీద లేదు అని నా అద్వైతవాది నా పరిహర్తయ్యో దోష అద్వైతవాది వ్యక్తి మీద ఈ బరువు ఎందుకు పెడతారు శాస్త్రధక్య దోషం అనే దో శాస్త్రధక్యము అనే దోషమును సర్దుబాటు చేయుట అనే బరువు అద్వైతవాది ఎందుకు తెచ్చుకోవాలి నెత్తికి అది మీకు ఉంది సమస్య మాకు కాబట్టి నైన్టీన్ టూ థౌజండ్ టూ రైడ్స్ గురించి చెప్పు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ రైడ్స్ గురించి దానికి క్షమాపణ చెప్పండి నేను క్షమాపణ చెప్పే కాబట్టి సంగతి ఏమిటో ముందు చేర్చు తర్వాత నా క్షమాపణ సంగతి నేర్చుకుంటాను అని పొలిటిక్స్లో అలా అలా అలాగే ఉంది వాదం ముందు అలా ఉంటుంది ఆ తర్వాత శంకర్లు ఏం ప్రూవ్ చేస్తారంటే ఈ ద్వైతవాదికే శాస్త్రము వ్యర్థమైపోతుంది అద్వైతంలోనే శాస్త్రము సార్థకమవుతుంది అని తర్వాత అది ఇట్ హ్యాస్ టు వెయిట్ నెక్స్ట్ క్లాస్